అస్సలం అయికు వరహతుల వబర్కత నహ్మదు అలా రసూలిహిల్ కరీం అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం మహాశైలారా త్రాసును బరువు చేసే సత్కార్యాలలో అజ్రె అవీం మరియు అజరే కబీర్ ప్రాప్తించే సత్కార్యాలు ఏమిటో మనం తెలుసుకుంటున్నాము వాటిలో ఒకటి జిహాద్ ఫీ సబీలిల్లా ముస్లిం సోదర సోదరీమణులైతే జిహాద్ పేరు వచ్చినంత మాత్రాన భయపడకండి మరియు మా ప్రేక్షకుల్లో ముస్లిమేతర సోదర సోదరీమణులు ఉంటే ఓ జిహాద్ గురించి ఇప్పుడు చెప్పబోతున్నారు అని వేరే అపార్థాలకు గురి కాకండి బోధనలను శ్రద్ధతో విని ఖురాన్ మరియు సహీ హదీతుల ఆధారంగా కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మీరు వాటిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను మహాశయులారా జిహాద్ మూడు రకాలుగా ఉంటుంది జిహాద్ బిన్ నఫ్స్ ప్రాణాలను అర్పించి త్యజించి త్యాగం చేసి జిహాద్ చేయడం రెండవది జిహాద్ బిల్ మాల్ ధనం వెచ్చించి ఖర్చు పెట్టి జిహాద్ చేయడం మూడవది జిహాద్ బిల్లిసాన్ నాలుకతో బోధనలతో మాట్లాడి జిహాద్ చేయడం ఇక ఈ మూడు రకాల జిహాద్కు నేను ఖురాణ హదీసుల ఆధారాలు మీ ముందు పెడతాను కానీ ఈ మూడు రకాల జిహాదులో జిహాద్ బిల్ లిసాన్ జిహాద్ బిల్ మాల్ ధనం వెచ్చించి మరియు నాలుకతో కూడా చేసే జిహాదులున్నాయి ఈ రెండు విషయాలు కనీసం వెంటనే అర్థమైపోతుంది కదా ఇస్లాం కేవలం కత్తులతో తల్వార్లతోనే వ్యాపించింది అన్న విషయం నూటికి నూరు పాళ్ళు అబద్ధం అని మరియు ఇస్లాం జిహాద్ గురించి ప్రోత్సహించి ముస్లిం యువకులను పిడమార్గాన పెడుతుంది అని ఏదైతే ఈ రోజుల్లో మీడియా ద్వారా చాలా దుమ్ము జరుగుతుంది ఇస్లాం మరియు ముస్లింలపై బురద చల్లడం జరుగుతుంది ఇదంతా కూడా అబద్ధం అని అట్లే మీకు అర్థం కావచ్చు ముందు జిహాద్ అంటే ఏంటి మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్ అతని మాటను ప్రజల వరకు చేరవేయడానికి అతని వైపునకు ప్రజలను పిలవడానికి సర్వ విధాలా కృషి చేయడం సర్వ నేను ఎందుకంటున్నా ఒక మాటలో మూడు రకాలు మీరు ఏదైతే విన్నారో సర్వ అన్న పదంలో వచ్చేస్తున్నాయి ఈ విధంగా మహాశివులారా సామాన్యంగా మనం ఒక మాట అంటూ ఉంటాము ధర్మవ్యాప్తికై సత్యం గెలుచుటకై న్యాయం దొరుకుటకై పోరాడడం పోరాడడం అంటే ఇక్కడ కూడా ఏ స్థితిలో ఏ పరిస్థితిలో ఏ సందర్భంలో ఏ సమయంలో ఎలాంటి పోరాటం అవసరమో అలాంటి పోరాటం అది మాట ద్వారా కావచ్చు డబ్బు ద్వారా కావచ్చు ఏ రకంగా కావచ్చు అదే సత్యం అదే ధర్మం అదే న్యాయం అల్లా ధర్మం గనుక దాని గురించి మీరు మేము మనము అందరము ప్రతి ఒక్కరూ పాటు మొదటి రకం జిహాద్ బిన్నఫ్స్ అంటే ప్రానాలను అర్పి త్యజించి అల్లా యొక్క ధర్మ వ్యాప్తికై కృషి చేయడం ఇందులో కూడా అజరే అవీమ్ అజరే కబీర్ గొప్ప పుణ్యాలు గొప్ప ఫలితాలు మనకున్నాయి చదవండి కురాన్ ఆయత్ సూర్యనిసా డెబ్బై నాలుగు ఇహ లోక జీవితాన్ని పరలోక జీవితానికి బదులుగా అమ్మేవేసిన వారు అల్లాహ మార్గంలో పోరాడాలి ఎవరైతే అల్లాహ మార్గంలో పోరాడుతారో తమ ప్రాణాలను అర్పిస్తారో అమరవీరులవుతారో లేదా అసత్యంపై అధర్మంపై గెలుపొందుతారో అలాంటి వారికి మేము సమీపంలో అజరే అదీం ప్రాప్తిస్తాము అజరే అదీం ప్రసాదిస్తాము అల్లాహ మార్గంలో ప్రాణాలను త్యజించి ధర్మవ్యాప్తికై కృషి చేయడం పోరాడడం ఎంత గొప్ప పుణ్యమో ఈ హదీసు ద్వారా కూడా మనకు బోధపడుతుంది ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వద్దకు ఒక వ్యక్తి వచ్చి ప్రవక్త జిహాదుకు సమానమైన ఏదైనా సత్కార్యం ఉంటే నాకు తెలిపండి అని ప్రశ్నించాడు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం అలాంటి ఏ సత్కార్యం నేను పొందలేదు అని సమాధానం పలికి నీవు అటువైపున ముజాహిద్ అల్లాహ మార్గంలో తన ప్రాణాలను అర్పించి పోరాడే వ్యక్తి యుద్ధ మార్గంలో వెళ్ళిన తర్వాత నీవు నీ మస్జిద్లోకి వెళ్ళి నమాజ్ చేస్తూ ఉండు అలసటకు గురి ఉపవాసాలు ఉంటూ ఉండు ఎప్పుడూ కూడా ఇఫ్తార్ చెయ్యకు అటు ముజాహిద్ బయలుదేరినప్పటి నుండి తిరిగి వచ్చే వరకు నీవు నీ మస్జిద్లో ప్రవేశించి నమాజ్ చేస్తూ ఉండు అరసటకు గురి ఉపవాసాలు పాటిస్తూ ఉండు ఇఫ్తార్ చేయకు ఇలా చేసే శక్తి నీకు ఉందా ఆ మనిషి సమాధానంలో చెప్పాడు ఇలాంటి శక్తి ఎవరికి ఉంటుంది ఇంత దీర్ఘంగా నమాజు చేసే ఉపవాసాలు ఉండే ఈ విధంగా మహాశైలారా ఎవరైతే ప్రాణాలు అర్పిస్తారో అల్లా మార్గంలో అల్లా ధర్మం వ్యాప్తి కొరకు వారికి అజ్జరే అదీం అల్లహరబ్బుల ఆలమీని ప్రసాదిస్తాడు ఇదే గనక అల్లా ధర్మ ప్రచారం కొరకు అల్లా ధర్మం వ్యాప్తి చెందాలన్న ఉద్దేశంతో ఎవరైతే సముద్రాల్లో కూడా ప్రయాణించి అల్లా యొక్క ధర్మం వ్యాప్తికై బయలుదేరుతారో వారికి ఇంకా ఎంత గొప్ప పుణ్యం ఉంటుందో ఈ హదీత్ ద్వారా మనకు బోధపడుతుంది ఇబును మాజా మరియు ముసద్ద్ర హాకిం యొక్క హదీస్ షేక్ అల్బానీ రహమహుల్లా సహెహుల్ జామేలో పేర్కొన్నారు హదీస్ నంబర్ నాలుగు ఒకటి ఐదు నాలుగు గజబతున్ ఫిల్బ్రి అఫ్ అశ్రీ తిన్ ఫిల్బర్ సముద్రంలో సముద్రపు దారి నుండి వెళ్ళి అల్లాహ మార్గంలో పోరాడడం భూమిలో ఉండి పది యుద్ధాలు చేసిన దానితో సమానం జాజల్ ఔదియా ఎవరైతే సముద్రాలను దాటేస్తూ ఉంటాడో సముద్రంలో వెళుతూ ఉంటాడో అతను లోయలన్నిటినీ దాటుకుంటూ వెళ్ళిన వానితో సమానం ఫీనా ఫి మరి ఎవరైతే అల్లాహ మార్గంలో యుద్ధం చేయడానికి సముద్రపు దారి గుండా వెళ్తాడో అందులో అతని యొక్క తల తిరుగుతుందో చక్క రావడం అంటారో అలాంటి వ్యక్తి భూమిపై యుద్ధం చేస్తూ రక్తం సిక్తమైనటువంటి వ్యక్తి మాదిరిగా ఈ విధంగా మహాశివులారా అల్లా మార్గంలో తన ప్రాణాలను త్యచించి పోరాడే వ్యక్తి ధర్మ వ్యాప్తికి కృషి చేసే వ్యక్తి యొక్క ఘనత మనం తెలుసుకుంటున్నాము ఇది కూడా ప్రళయ దినాన మన త్రాసును బరువుగా చేస్తుంది ఇక జిహాద్ యొక్క రెండవ రకం డబ్బుధనం ఖర్చు పెట్టి అల్లాహ మార్గంలో పోరాడడం అల్లాహ మార్గంలో పోరాడే జిహాద్ చేసే రెండవ రకం డబ్బుధనం ఖర్చు పెట్టి జిహాద్ చేయడం ఇది కూడా చాలా గొప్ప విషయం ఇందులో కూడా అజ్రె అదీం అజ్రే కబీర్ లాంటి ఘనతలు మనకు లభిస్తాయి అల్లాహను విశ్వసించండి అల్లా యొక్క ప్రవక్తను విశ్వసించండి మరియు మరియు అల్లాహ్ ఎవరి సంపదకైతే మిమ్మల్ని ఆస్తులుగా చేశాడో ఆ ధనాన్ని మీరు అల్లాహ మార్గంలో ఖర్చు పెట్టండి ఎవరైతే విశ్వసించి అల్లా మార్గంలో ఖర్చు పెడుతూ ఉంటారో అలాంటి వారికి అజరే కబీర్ ఉన్నది అల్లాహ మార్గంలో ఖర్చు పెట్టడం ఖర్చు పెడుతూ జిహాద చేయడం ఇది కూడా అజరే కబీర్కు ప్రాప్తం చేస్తుంది మరియు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం మనకు శుభవార్త ఇచ్చారు తిరిమిది నిసాయిలోని హదీత్ షేక్ అల్బానీ రెహమహుల్లా సహీహుత్తీబులో పేర్కొన్నారు హదీత్ నంబర్ పన్నెండు ముప్పై ఆరు మన్ అన్ఫనబీలి ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఒక్క రూపాయి ఒక్క ఖర్చు చేస్తారో వారి గురించి ఏడు వందలు ఖర్చు చేసినటువంటి పుణ్యం లిఖించబడుతుంది అల్లాహర ఒక్కటికి ఏడు వందలు ఎంత గొప్ప పుణ్యము గమనించండి ఇంకా ఎవరైతే అల్లాహ మార్గంలో వెళ్ళే వారికి అవసరమున్న సామాగ్రిని సిద్ధం చేస్తాడో అతనికి కూడా అల్లా మార్గంలో యుద్ధం చేసే అటువంటి పుణ్యం అల్లాహతాలా ప్రసాదిస్తాడు మరి ఎవరైతే అల్లాహ మార్గంలో పోరాడడానికి వెళ్ళిన వ్యక్తికి సపోర్ట్ ఇచ్చి అతని వెనుక ఉన్న వారి పిల్లలని పోషించడం వారి యొక్క బాగోగులు చూసుకోవడంలో నిమగ్నులై ఉంటాడో అతనికి కూడా అల్లాహుతాలా పోరాడే అటువంటి పుణ్యం ప్రాప్తిస్తాడు ఇక మహాశివులారా నాలుకతో యుద్ధం చేయడం కూడా జిహాద్లోని మూడవ రకం హజరత్ కాబ్బిన్ మాలిక రథయల్లాహు ఉల్లేఖన ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఒక సందర్భంలో ఇలా తెలిపారు ఇన్ అల్మున యుజాహిదు బిసైఫిహి వలిసానిహి నిశ్చయంగా విశ్వాసి తన ఆయుధంతో మరు తన నాలుకతో రెండిటితో పోరాడుతాడు వల్లది నఫ్సీబియది నా ప్రాణం ఎవని చేతిలో ఉందో ఆయన సాక్షిగా ఆయన పేరు ప్రమాణం చేసి చెబుతున్నాను లకఅన్నుంబి నబుల్ నాలుకతో జిహాద్ చేసే వ్యక్తి శత్రుల మధ్య ఉండి బాణాలు విసిరే వ్యక్తి లాంటివాడు అంటేమిటి సత్య అసత్యాల మధ్య ధర్మ అధర్మాల మధ్య పోరాటం జరుగుతున్న సందర్భంలో ఒక వ్యక్తి ఎలాగైతే తన యొక్క ఆయుధాన్ని తీసుకుని వెళ్ళి అధర్మానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారో అధర్మానికి వ్యతిరేకంగా ప్రసంగించడం లేదా ఏదైనా కవిత్వం పద్యం గేయం చెప్పడం ఇది కూడా వారిపై బాణాలు విసిరిన దానితో సమానం పుణ్యాల్లో అని ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం శుభవార్త తెలుపుతున్నారు మరొక ఉల్లేఖనంలో ఉంది జాహిదుల్ ముష్రీన బిఅమ్వాలికుం వన్ఫుసికుం వల్సినతికుం అల్లాహతో ఎవరైతే భాగస్వాములు కల్పిస్తున్నారో వారికి వ్యతిరేకంగా మీరు మీ ధనంతో మీ ప్రాణంతో మరియు మీ నాలుకతో కూడా మీరు పోరాడండి అయితే మహాశివులారా ఇక్కడి వరకు మీరు త్రాసును బరువు చేసే సత్కార్యాలలో జిహాదు కూడా ఒకటి ఉందని దీనికి మూడు రకాలు ఉన్నాయని ప్రాణాలు అర్పించి ధనం వెచ్చించి మరియు నాలుకతో మాట్లాడి కూడా జిహాద్ చేయడం జరుగుతుంది అని విన్నారు అయితే మహాశివులారా వీటికి పుణ్యంలో అజరే అజీమ్ అజరే కబీర్ అన్న విషయాలు విన్నారు అజరే అజీం అజరే కబీర్ త్రాసును బరువుగా చేస్తాయి అయితే మనం జిహాద్ కు సంబంధించిన హదీసులు ఆయత్లు విన్నట్లు అంతకుముందు వేరే ఎన్నో సత్కార్యాల గురించి కూడా హదీసులు విన్నాము అయితే నమాజ్ విషయంలో ఎలాగైతే సమయం కాకముందు నమాజ్ చేస్తే అది చెల్లించబడదు అదే అదేవిధంగా నమాజ్ ఎవరైనా చేస్తున్నారు ఎంతో శ్రద్ధ భక్తులతో చేస్తున్నాడు కానీ వదు చేయలేదు నమాజ్ అంగీకరింపబడదు అలాగే నమాజ్ చేయడానికి పురుషుడు శక్తిగల వాడై ఎలాంటి ఆటంకం లేకుండా అతను మస్జిద్లో వెళ్లకుండా జమాత్ను పాటించకుండా उन्टे अतन नमाज विषय में चला तपुपनी पड़ उ अने भाव इब्ने अबास् रिअलाहू उल्लेख प्रकार निजमे धर्म कहना इंट्लो नमाज चस्ताड़ो అతని యొక్క నమాజు స్వీకరించబడదు అని అయితే ఈ నమాజు విషయంలో ఈ మూడు విషయాలు నేను ఏదైతే తెలిపానో దీని ద్వారా మనకేం తెలుస్తుంది నమాజు గురించి ఎలాగైతే కొన్ని కండిషన్లు ఉన్నాయో అలాగే జిహాద్ అన్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో అందులో ఎన్నో రకాల జిహాద్ ఏదైతే వస్తుందో ఏ సందర్భంలో ఏ జిహాద్ చెయ్యాలి జిహాద్ చేసే అర్హత ఎవరికి ఉన్నది ఉదాహరణకు అబ్బాయి ఏడు సంవత్సరాల కంటే చిన్నవారు మూడు నాలుగు సంవత్సరాల వారు వారిపై నమాజ్ విధిగా ఉందా లేదు అలాగే స్త్రీలు వారి యొక్క ప్రత్యేక దినాల్లో ఏదైతే ఉంటారో లేదా ప్రసవించిన తర్వాత అపరిశుభ్ర స్థితిలో ఏదైతే ఉంటారో వారు నమాజ్ చేయవచ్చునా చేయరాదు అలాగే అలాగే జిహాద్ విషయం కూడా దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి దానికి కొన్ని షరతులు ఉన్నాయి ఇంతకు ముందు కూడా మీరు ఇస్లాం విశిష్టత అనే అంశంలో ఒక విషయం విన్నారు ఏమిటంటే ఒక వ్యక్తి వచ్చి అడుగుతాడు ప్రవక్త నేను మీతో హిజరత్కు వెళ్ళాలి నేను మీతో జిహాద్లో పాల్గొనాలి అని నాకు చాలా కాంక్ష ఉంది మరియు మీతో జిహాద్లో పాల్గొనాలి అప్పుడు ప్రవక్త సలహు అల్లీ వసలం ఏమంటారు నీకు తల్లిదండ్రులు ఇద్దరు లేదా ఇద్దరులో ఏ ఒక్కరైనా ఉన్నారా ఉన్నారు అని ఆ వ్యక్తి సమాధానమిస్తే వెళ్ళి వారిద్దరి పట్ల నీవు జిహాదు చేస్తూ ఉండు అని ఆదేశిస్తాడు తల్లిదండ్రులతో ఎలాంటి జిహాద్ జరుగుతుందండి స్వయంగా ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం ఈ ధర్మ అధర్మాల మధ్య సత్యాసత్యాల మధ్య జరిగే పోరాటాల్లో కూడా ఒక వ్యక్తికి పాల్గొనటానికి అనుమతి ఇవ్వలేదు ఈ విధంగా చెప్పే విషయం ఏంటంటే మీడియాలో ఏదైతే పుకారా లేపడం జరుగుతుందో ఎలాంటి అభాండాలు ఎలాంటి అబద్ధాలు ఇస్లాం ముస్లింలపై మోపడటం జరుగుతున్నదో అదంతా కూడా ఇస్లాం యొక్క సరియైన జ్ఞానం లేనందుకు లేదా అజ్ఞానంతో ఎవరైనా ఒక తప్పు చేస్తే ఆ అజ్ఞాని యొక్క ఒక్క తప్పును ఇస్లాం మరియు ముస్లిములందరి తప్పులుగా ఏదైతే చెప్పడం జరుగుతుందో ఇది అన్యాయ ప్రచారం జరుగుతుంది దిలాంటి వాటి పట్ల మనం చాలా శ్రద్ధగా ఉండాలి ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ఒక సందర్భంలో తెలిపారు ఎవరైతే ఒక విషయాన్ని వింటారో దానిని పరిశీలించకుండా దానిని పరిశీలించకుండా సత్యమా అసత్యమా అందులో అబద్ధముందా లేక ఎలాంటి విషయం అనేది రీసెర్చ్ చేయకుండా వెంటనే ఆ మాటను ఇతరుల వరకు చేరవేస్తాడో అలాంటి వ్యక్తి పాపంలో పడతాడు అబద్ధం చెప్పే వారిలో ఒక మహాపేద్ద అబద్ధం చెప్పిన వారిలో ఒకడవుతాడు అని ప్రవక్త సల్లహు అలీ వసల్లం హెచ్చరించారు अंके महाशिवलारा जिहा प्रस्तावन वस्ते इलाम वेरे दृष्टि तो चूड़ क्षम्चि इध मन इलाम को संबंधी ज्ञानम लेनी मरी सत्य दा की सूचन गशयाल श्रद्धा विनि मर सदर्भना मरी दी संबंधी विवराकने प्रयत्न चस्ता మహాశివులారా జిహాద్ జిహాద్ది వచ్చింది గనక మరొక విషయం సత్యం న్యాయం ధర్మం మీకు తెలియడానికి చెబుతున్నాను శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను ప్రస్తుతం వేరే మతాలు ఏవైతే ఉన్నాయో ఇస్లాం కాకుండా ఆ మతాల గ్రంథాల్లో కూడా జిహాద్ ప్రస్తావన వచ్చి ఉంది ఆ ధర్మగ్రంథాలను వాటిని ఎంతో మా ధర్మగ్రంథాలు అని ప్రేమగా చూసి నమ్మే విశ్వసించే వారిని మీరు ఇస్లాంలో కురాన్లో వచ్చిన జిహాద్ గురించి పిఢార్థాలు చెప్తున్నారు మరి ఈ ప్రస్తావన మీ గ్రంథాల్లో కూడా వచ్చింది కదా అని అడిగినప్పుడు అవును కానీ అది అసత్యం గురించి ధర్మం అధర్మం గురించి అయితే అలాగే ఖురాన్లో కూడా ఉంది అదే విషయం అంటే లో ఏ జిహాద్ గురించి చెప్పడం జరుగుతుందో అందులో ఒకవేళ పోరాడటం మరియు కత్తులు తీసి ఆయుధాలు తీసి పోరాడే అటువంటి ఏదైనా యుద్ధం ప్రస్తావన అక్కడ కూడా సత్యం అసత్యం ధర్మం అధర్మం ధర్మ వ్యాప్తికై అధర్మాన్ని అనచడానికై అదే విషయం ఉంది కానీ ఏమిటంటే మన గ్రంథంలో అక్కడ మనం చూసినప్పుడు ఒక కన్లద్దాలతో కురాన్ గ్రంథాన్ని చూసినప్పుడు మరో కన్లద్దాలతో మన గ్రంథాల్ని చూసినప్పుడు ఒక పాజిటివ్ ఆలోచనతో కురాన్ గ్రంథంలో చూసినప్పుడు నెగిటివ్ ఆలోచనతో చూసినప్పుడు భావాలు వేరుగా కనపడతాయి ఒకవేళ ధర్మంగా న్యాయంగా చూసేది ఉంటే పోరాడడం కత్తులు తీసి యుద్ధంలో పాల్గొనడం ఇలాంటి విషయం లో చాలా తక్కువగా ఇతర గ్రంథాల్లో ఇంకా ఎక్కువగా ఉంది అంతేకాకుండా జిహాద్ అన్నడానికి భావం కేవలం యుద్ధ మైదానంలో వచ్చి రక్తాలు చిందించడమే కాదు ఇంతకు ముందు కూడా నేను చెప్పాను జాహిద్ బిహి జిహాదన్ కబీరా ఫజాహిద్ బిహి జిహాదన్ కబీరా అని కురాన్ ద్వారా మీరు జిహాద్ చేయండి అని చెప్పడం జరిగింది అక్కడ కురాన్ ద్వారా ఎవరిని పొడవడం జరుగుతుంది ఎవరిని ఎవరి రక్తం తీయడం జరుగుతుంది అలాగే ఫజాహిద్ భీమా నీవు నీ తల్లిదండ్రుల వద్ద ఉండి జిహాద్ చెయ్యని చెప్పడం జరిగింది తల్లిదండ్రులతో జిహాద్ చేయడం అంటే అస్తఖురుల్లా అస్తరుల్లా వెళ్ళి వారిని హత్య చేయడమా లేక వారి సేవలో ఉండి నీవు జిహాద్ పుణ్యం పొందే ప్రయత్నం చేయని భావమా ఈ విధంగా మహాశివులారా జిహాద్ యొక్క భావం చాలా విస్తృతంగా ఉంది ఇస్లాంలో అయితే ఈ విషయాల్ని మరింత వివరంగా తెలుసుకునే అవసరం ఉంటుంది ఏదైనా విషయం తెలియకుండా ఉంటే తెలిసిన వారితో తెలుసుకోండి కానీ పిడార్థంలో పడి అబద్ధాన్ని ఇంకా ప్రచారం చేస్తూ ఉండడం వల్ల ఇహలోకం పరలోకం మనదే చెడిపోతుంది అలా మనందరికీ మన త్రాసును బరువు సత్కార్యాల పట్ల శ్రద్ధ వహించి ఇహలోకంలో అల్లాపై విశ్వాసం ప్రవక్తపై విశ్వాసం పరలోక విశ్వాసం ఇంకా వేరే విశ్వాసాలతో పాటు అధికంగా సత్కార్యాలు చేస్తూ ఉండే భాగ్యం ప్రసాదించుగాక అస్సలం వాలికం వరహ్మల్లె వబర్కూ